అహో అహోబలేశ్వరునకు ఆదిమూర్తికి విహారమే పంతమో వీరసింహమునకు చుక్కలు మొలపూసలు సూర్యచంద్రులు కన్నులు తిక్కులుచేతుల ఎడలు దివ్యాయుధాలు మిక్కుటపు వేదములు మించు కొస రక్కసుల చెండే విదారణ సింహమునకు శైలములే పాదములు జానువులే లోకములు కాలచక్రమే నోరు గ్రహాలు పండ్లు చాలుకొన్న మేఘములు సకల దివ్యాంబరాలు పాలించే ప్రతాపపు సింహమునకు అంతరిక్షమే నడుము అట్టె భూమియేపిదు వంతకృపారసము వార్ధులెల్లాను ఇంతటా శ్రీవెంకటాద్రి ఇరవు మహాగుహ రంతులురుములు ఘోర రౌద్ర సింహమునకు